నిర్గమ కాండము మూడవ అధ్యాయం నిర్గమ కాండము మూడవ అధ్యాయము మరి ఇక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాము ప్రత్యేకమైన విషయంలో మోసే యొక్క జీవితము మోసే దేవుని ఎడలా ఏర్పాటు కలిగి ఉంటున్నాడు మోసే ఎలాగా దేవునిగా పిలుపును అందుకున్నాడు మోసే ఏ విధంగా దేవుతో మాట్లాడి ఉంటున్నాడు మోసే ఏ విధంగా అగ్నిలో ఉన్నటువంటి యొక్క దేవుని యొక్క స్వరంను ఏ విధంగా విని ఉంటున్నాడు మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుతుంటున్నాను మోసే ఒక రాజు ఒక రాణి ఇంట్లో ఆయన పెద్దవాడై ఉంటున్నాడు ఒక గొప్ప రాణి ఇంట్లో ఆయన ఒక పెద్ద మేధావిగా ఆయన ఎంతో ఒక రాజుగా కావాల్సినటువంటి ఒక వ్యక్తిగా మరి ఆయన ఆ యొక్క జీవితం ఏ విధంగా మారిపోయి ఉంటున్నది రేపపాటునే అద్భుతాలు చేస్తే అనంతరం దేవుడు మరి మోసే జీవితంలో జరుగుతున్న అద్భుతాలు ఏ విధంగా ఉన్నాయి రాజు ఉన్నవాడు ప్రధానమంత్రి అయిన వాడు ప్రెసిడెంట్ కావాలా రాష్ట్రపతి కావాలా ఒక ముఖ్యమంత్రి ఉన్నవాడు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిపోవాలా ప్రైమ్ మినిస్టర్ ఉన్నవాడు ప్రెసిడెంట్ కావాలా కానీ మోసే ఆయన జీవితంలో ఆ విధంగా జరగటం లేదు ఒక రాజు కావాల్సినటువంటి మోసే ఆయన గొర్రెల కాపరి ఆయన ఒక రాజు కావాల్సినటువంటి మోసే ఒక గొర్రెల కాపరి ఆయన చూస్తుంటున్నాము అధ్యాయం ఒకటి వచ్చినాం మోసే మిథాము యాజకుడిన ఇత్రో అను తన మామ మందను మేపుచు చూడండి ఒక రాజు రాజు కావాల్సినటువంటి మోసే ఆయన ఏం చేశాడండి తన మామ మందను ఇత్రు అన్నటువంటి ఆయన మామ మందను గొర్రెల మందను కాపుతున్నాడు చూడండి ఏ విధంగా ఉంది జీవితము ఆయన ఒక రాజు కావాలా ఆయన గొప్ప ఒక సామ్రాజ్యంలో ఉండవలసినటువంటి వ్యక్తి ఒక కాపరే ఉంటున్నాడు ఇక్కడ గొర్రెల కాపరే అయినట్టు చూస్తుంటున్నాం ప్రియులార దేవుని ఏర్పాటు ఏ విధంగా ఉంటున్నది దేవుని నుండి ఏ మాత్రం తొలగిపోలేదు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ దేవుని పిలుపును మోసి అందుకున్నట్టు మనం చూస్తుంటున్నాము మన జీవితంలో దేవుని యొక్క పిలుపు అనేక సార్లు మనకు రావచ్చు గుర్తించి కూడా ఆ మనం లెక్క చేయక కాత చేయక మనం తోచిన దాంతోనే సైతానగాని యొక్క ఆలోచనతోనే మనం పోవచ్చు అనేకులు పోతుంటున్నాడు మనం చూస్తుంటున్నాము కానీ మోసే యొక్క జీవితం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఆయన చూడని ఎంత తగ్గించుకొని ప్రభు కోసము ఆయన సమర్పించుకుంటున్నాడో మరి ప్రభు కోసము పని చేయాలని ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నాడో మరి అధ్యయనంలో మనం చూస్తుంటున్నాము మరి ఆ అరణ్యములో మోసే ఆ మంద అరణ్యంలో ఒక మంద కాచుండగా ఆయన ఏం జరిగిందండి దూత అతనికి ప్రత్యక్షం ఆయన రెండవ వచ్చినము దూత అతనికి ప్రత్యక్షమాను అతడు చూ చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను అగ్ని వలన ఆ పొద మండుచుండెను మోస ఆ పర్వతం దగ్గర ఉండి ఆ గొర్రెలు కాపుతా ఉంటున్నాడు దూత ప్రత్యేకంగా వచ్చి ఆ పొదలో ఉంటున్నది ఆ పొద మండుచున్నది మోస యొక్క విచిత్రం అనిపించింది మోస అంతకుముందు అన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఒక రాజు ఒక ఇంట్లో ఒక ఒక సింహాసనం ఉన్నటువంటి మోషే ఆయన అరణ్యంలో ఉండి కొండలుయేల గుట్టలో ఉండి ఆయన చూసినప్పుడు ఆ యొక్క పొద మండుతున్నది కానీ పొద కాలిపోవటం లేదు పొద కాలిపోవటం లేదు విచిత్రం అనిపించింది అసలు మంట అయితే అది మొత్తం బూర్దైపోవాల కానీ ఈకలు జరగటం లేదు ఆ మండుతున్నది కానీ ఆ పొద మాత్రము కాలిపోవటం లేదు ఆయనకు విచిత్రం అనిపించింది మోసకు చాలా విచిత్రం అనిపించి ఆయన ఏం చేశానంటే ఇక కొంచెం ముందు ఆయన రెండు అడవులు వేసి ఉంటున్నాడు దగ్గర వెళ్ళి చూస్తాము అని ఆశ పడుతుంటున్నాడు దగ్గర వెళ్ళి చూస్తామని ఆయన రెండు అడవులు ముందుకేస్తూ ఆయన వస్తుంటున్నాడు మరి అక్కడ ఏం జరిగింది అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూసిననుకున్నాను ఒక వింత నిజంగానే వింతనే అసలు మంటలైతే కాలి బూర్దైపోవాల నేను ఒక రెండు రోజుల క్రితం మనం చూసి ఉంటున్నాము విశాఖ మన శ్రీకాకుళంలో ఒక ఫ్యాక్టరీ కాలిపోయిన మసి అయిపోయినాడు అక్కడికే ఏం కూడా లేదు ఏం అక్కడ మొత్తం సర్వనాశం అయితే చూస్తుంటున్నాం మరి అదే మంట ఇక్కడ జరుగుతుంది అక్కడ ఏం జరగటం లేదు కారటం లేదండి ఆ మంట కూడా చాలా సుందరంగా ఉండవచ్చు అని అనుకుంటాను చాలా మృదురుగా మంట ఉండవచ్చు భయపడవచ్చు ప్రేమించవచ్చు దాని ఆనందం కూడా ఆనందించవచ్చు ఆయన రకరకాలుగా అనుభవంలో ఉన్నటువంటి మోస చూస్తుంటున్నాడు అందుకోసమే ఆ మంటను చూస్తే ఆయనకు చాలా ప్రేమ అనిపించొచ్చు కాబట్టి దగ్గర వెళ్తా ఉన్నాడు ఎందుకు కావటం లేదు ఇలా ఉన్నటువంటి అసలు హస్యం ఏమిటిది ఎందుకంటే మోష చాలా ప్రవీణుడు చాలా జ్ఞానవంతుడు చాలా తెలివిగలవాడు ఆయన సకల విద్య వ్యక్తిగా ఉంటున్నాడు ఆర్డినరీ మనిషి కాదన ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో మోసే సహజమైన కాదండి అనే అన్ని విద్యలు నేర్చుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాము కానీ ఇక్కడైనా విచిత్రం అనిపించింది ఆ పొద చూడగానే నాకు చాలా విచిత్రంగా అనిపించింది కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు ఉచితంగా అనిపిస్తూ ఉంటుంది దేవుని పిలిపి వచ్చినప్పుడు మనకు ఉచితంగా అనిపిస్తూ ఉంటుంది కానీ మనం దాన్ని ఫాలో కాం దాన్ని చాలా లైట్ తీసుకుని పోతా ఉంటాం మోసే ఆ విధంగా చేయలేదు చదవమ్మ తర్వాత దానిని చూచుటకు ఏవో చూశాను దేవుడు ఆ పొదల నుండి దేవుడు ఏ మంట విషయం మాట్లాడుతుంటున్నామో ఆ మంట మాట్లాడుతున్నది ఆ పొదలు ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు మోషే మోషే.. చూడండి పుర్లారా దేవునికి పేరు తెలుసు దీనికి ప్రతి నరుని పేరు తెలుసు వాడు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు సిక్లోడు కావచ్చు మాది కావచ్చు దక్కులడు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ పేరు మాకు తెలుసు ప్రతి ఒక్కరు దేవుని బిడ్డాన్ని వాడు ఏ మతస్థులు ఉండవచ్చు కానీ వాడు దేవుని బిడ్డాన్ని ఇంకా దేవుని బిడ్డ కాదు అని చెప్పడానికి ఆస్కారం మాత్రము లేదు వాళ్ళు అన్యులా అంటాం మిమ్మల్ని అనుకుంటా ఉంటాం ఏదో మన బ్రాండ్ ఉన్నట్టు అన్యులా ఉంటాం ఒక వాడకూడదు దేవుని బిడ్డ కాకపోతే దేవుడు తెలుసుకున్నాడు తెలుసుకోలేదు అంతే అంతే వ్యత్యాసం కానీ దేవుని బిడ్డ కాడు అని చెప్పడానికి ఏ మాత్రము ఆస్కారం లేని లేదు మరి ఇక్కడ దేవుడు మోసేతో మాట్లాడు మోసే మోసే అని దేవుడు పిలుచుంటున్నాడు సోదాము అందుకు అతడు వెంటనే చిత్తము ప్రభ అంటున్నాడు వెంటనే చిత్తం ప్రభ అని అంటున్నాడు ఎందుకు చిత్తప్రభ అని అంటున్నాడు అంటే నేను చెప్పినాను మోసే చాలా తెలివిపడు జ్ఞానవంతుడు అని తెలుసుకున్నాడు ఇది దేవుని యొక్క పిలుపే ఈ మంచ ప్రత్యేక తప్పకుండా దేవుడు ఉంటాడు అని భావిస్తుంటున్నాడు ఎందుకు తెలివితో ఉన్నటువంటి మోసే మోసే ఆర్డినరీ మనిషి కానే కాదండి సకల సర్వ విద్య కలిగినటువంటి మోసే ఉంటున్నాడు తెలిసి ఉంటున్నది అందుకోసమే దగ్గర పోవడానికి ప్రయాణం చేసి ఉంటున్నాడు దేవునికి దర్శనాలు చూస్తుంటున్నాం అందుకు ఆయన దగ్గరికి రావద్దు నీ పాదల నుండి నీ చెప్పుడు ఇది పరిశుద్ధమైన స్థలము దేవునికి పరిశుద్ధాత్మ చాలా ముఖ్యము చెప్పులే కాదు మన హృదయము మనకు మాట మన వైఖరి మన గుణలక్షణాలు మన చూపు ప్రతి కూడా దేవునికి చాలా ముఖ్యమే మానవుడి తన హృదయంతో ఆరాధిస్తూ కానీ మానవుడు తన పెద్దలతో ఆరాధిస్తూ కానీ హృదయంలో బహు దూరంగా ఆ దేవునికి ఇష్టం లేదు ఇక్కడ చెప్పులను సాదృశ్యంగా మాట్లాడుతున్నా ఎందుకని రకరకాలుగా తిరిగి వస్తూ ఉంటాం కదా మరి అది దేవునికి ఆయిష్టకరంగా ఉండొచ్చు అది ఒకటే కాదు దేవుడు చూసేది అంతరయం మన హృదయం చూసే దేవుడు ఉంటున్నాడు ఈ బట్టలు అందచందం కాదు నీ హృదయం ఎలాగా నీకు నా హృదయం కలిగి ఉన్నావా నువ్వు నా ప్రేమ నీలో ఉన్నదా నా ప్రేమ కలిగి ఉండాలా అని మోసతో మాట్లా మోసే నీ పాదం చెప్పలే అక్కడ ఎందుకు ఇది పరిశుద్ధమైన స్థలం ఆయన మోసే కొండ కొండ లోయల గుట్టలను ఆయన దేవుని యొక్క ఆ యొక్క ఇతురు యొక్క మందన కాస్త మామ యొక్క మందన అక్కడ ఏముంటారండి పరిశుద్ధంగా అనడానికి ఆస్కారం ఉన్నది అక్కడ రకరకాల చీర పురుగులు రకరకాల పశువులు జాతులు పక్షులు తిరుగుతూ ఉంటాయి అక్కడ కానీ ప్రభు ఏం చేస్తున్నాడు ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కనే పరిశుద్ధతా ఉంటుంది ప్రభు ఎక్కడైతే ఉంటాడో అదే పరిశుద్ధమైన స్థలం ఉంటుంది ప్రభు ఎక్కడ ఉండండి చేస్తా ఉన్నాడా లేడు లేప రామ్ కుట్లా లేడు దేవుడు మన హృదయంలో ఉన్నాడు మన హృదయంలో నివసించే దేవుడు నేను నడిస్తే దేవుడు నడిచే దేవుడే ఉంటున్నాడు పురుషుతో ఉంచాలని మాట్లాడతాను అందుకోసం నేను నీలో నివసిస్తానంటున్నాడు నీతో ఉంటానని దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఇంకా దేవుడు ఎక్కడ ఉండేది కాదండి మనం బొమ్మ చేసి పెట్టే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు మోసతో మాట్లాడుతుంటున్నాడు మోసే మోసే నువ్వు నా దగ్గర వస్తున్నావు నాకు చాలా సంతోషం కానీ అది కొన్ని చెప్పులు దూరము ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం ఇది నువ్వు ప్రత్యేకంగా నా దగ్గర వస్తున్నావు కాబట్టి నువ్వు పరిశుద్ధ పరుచుకున్న నా దగ్గరకు మనం బళ్ళ ఆరాధన పాల్పొంటూ ఉంటాం కొట్లాడి అన్ని రకాలుగా ఉన్నాయి ఇన్ని మా ఇంట్లో పెట్టుకొచ్చి పరిశుద్ధమైన బల్ల ఆరాధన అయితే తీసుకొని తాగిపోయి అక్కడ అలాగే నేను పనిచేస్తానండి ఎప్పుడైతే బల తీసుకుంటున్నావో నీ వైఖరి నీ గుణలక్షణాలు నీ అంతరాలు ఉన్న ప్రతి ఒక్కరిని అన్ని మారాలా ప్రతి మనం సమాధాన పడాలా క్షమించాలా ఒకరిని కోసం ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలా అదే దేవుడు చేసింది దేవుడి లోకం వచ్చి ఏం తన సర్వ రక్తం మన కోసము కాల్చి ఆయన యొక్క ద్వారా మనకు పాపలను కరిగినట్టు చూస్తుంటున్నాం అది ఒకటే గొప్ప బలి ఏ బలి కూడా లేదు ఆయన వచ్చి లోకను బలి ఏమి చేయండి మన పాపంలో కోసం మన దళితులం కోసం ఆయన ఆ శిలో పైన ఎక్కినా చూస్తుంటున్నాను ఆయన ఆయన యొక్క ద్వారా ఆయన రక్తం ద్వారా మళ్ళను పరిశుద్ధ పరిచిన దేవుడే ఉంటున్నాడు అందుకోసం మనం పరిశుద్ధంగా ఉండాలా అందుకోసం మన దేవుని ఆరాధించాలా దేవుని మనం ప్రేమించాలా అదే భవిష్యత్తు మాట్లాడుతుంటున్నాడు భవిష్యత్ ఇది పరిశుద్ధమైన స్థలం నువ్వు పరిశుద్ధి చేసుకో నీ నువ్వు పసుపు పరుచుకో నేను పోయినా వారిని రావాలా మీతో మాట్లాడాలని అనుకున్నా కానీ అనువాదం కారణం రాలేకపోయినాను నేను ఎప్పుడు కూడా ఏదో సాగు ఉండడానికి ఆస్కారం ఉండదు నాకు దేవుని యొక్క వాక్యంలో వినడం కానీ దేవుని యొక్క వాక్యం చెప్పడానికి చాలా ఇష్టం నేను ఇష్టపడతా ఉంటాను అందుకోసం రాలేకపోయినాను తర్వాత మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడాను అబ్రహాం దేవుడాను ఇసాక్ దేవుడాను యాకుబ్ దేవుడాను అని చెప్పగా మోసేతన మోఖంను కప్పుకొని దేవుని వైపు చూడ ఈ విషయంలో మొన్న పోయిన ఆదివారం నేను అన్నదర పోయి కోసం మాట్లాడి డిస్కస్ చేస్తా ఉన్నాం ఇదే మీకు ఏమర్థమైంది ఇప్పుడు ఇక్కడ నాకు చెప్పండి ఏమైనా అర్థమైందా మనం చాలా ప్రార్థన చేస్తాం కదా ఆ ప్రాణ దేవుడు విశాఖ దేవుడు యా కొద్దు అంతే కదా నాంతకుముందు ఏమైంది చూడు చూడండి ఏముంది అంతకుముందు తర్వాత వచ్చినప్పుడు మనం ప్రార్థన ఎట్లా చేయాలండి నా తండ్రి దేవుడు మోసే యొక్క తండ్రి దేవుడు మోసే తండ్రి చెప్పింటున్నాడు మోసకు మనకు ఒక దేవుడు ఉన్నాడు గొప్ప దేవుడు ఆ దేవుడు యహోవా దేవుడు ఆ దేవుడు ఎలో ఆ దేవుడు మనకున్నారు దాని తర్వాత అబ్రహాం దేవుడు ఇసాకు దేవుడు యాకబు దేవుడు నీ దేవుడు నా దేవుడు ఈ సర్వ సృష్టికర్త దేవుడు ఆయన ఉంటున్నాడు తల్లిదండ్రులు ముందుగా లేపుతా ఉంటారు ఏ దేవుడు అంటుంటది నాకైతే అది ఒకటే ఉంటుందండి మాకు లే సండే లేచైనా కొట్టడం అదే ఉంటుంది నువ్వు తప్పకుండా చేసిపోవాలి సండేసుకొని మిస్ అవుతా ఉంటావు చూడు అనగానే నువ్వు వస్తున్నావు అంటారు నాకు వెంటనే ఎందుకంటే తల్లిదండ్రులకు బాధ్యత చెప్పవలసిన నా తండ్రి దేవుడు మరి ఆయన చెప్తుంట నా తండ్రి దేవుడు తర్వాత అబ్రహాం ఇసాక్ యాక దేవుడు మనం ఒక వచ్చినట వచ్చినాం వచ్చిన వచ్చిన మనం ధ్యానం చేస్తుంటున్నాం ఇది బైబిల్ స్టడీ ఇది ఇది ప్రీచింగ్ కాదండి ఇది టీచింగ్ మనం నేర్చుకుంటున్నాం ఇది వచ్చిన వచ్చిన మనం మాట్లాడుతుంటున్నాం కాబట్టి కొన్ని తెలివని విషయాలు మనం తెలుసుకోవడానికి దేవుడు మనం చాలా గొప్ప అవకాశం కలగ మనం ఇప్పటి నుంచి చేయవలసిన ప్రార్థన మోసతో మాట్లాడుతున్నాడు మీ తండ్రి దేవుడాను మోసే ఎదుగో నేను మీ తండ్రి దేవుడాను అబ్రాహ్మణి శాఖ దేవుడాను నేను నీకు తోడుగా ఉన్నాను దేవుడు మోసను సిద్ధపరుస్తున్నాడు ఎందుకు దేనికో సిద్ధపడుతున్నాడు మోసకు ఎందుకు మోస సిద్ధపరుస్తుంటున్నాడు డైని విషయం సిద్ధపరుస్తున్నాడు ఇదంతా ఎందుకు జరుగుతా ఉన్న సంఘటన ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన ఉన్నది ముందు ముందు చేయాల్సిన కార్యములు మనం ఉన్నాయి ఆ విషయం మనం సభ్యే ముగిస్తాం తొమ్మిదో వచ్చినాము ఇస్రాయేల్ మోరా నాయకుడు నిజంగా చేరి ఉన్నది ఐగుప్తులు వారికి పెట్టినా పెట్టుచున్న హింస చూచి తిని కాగా రమ్ము నిన్ను ఫరోయోదకు పంపేదాను ఇస్రాయెల్ యొక్క మొర దేవు దగ్గర చేరి ఉంటున్నది దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ఎదుగునా బిడ్డల యొక్క మొరను వాళ్ళ కష్టాలను వాళ్ళకు బాధలను ప్రతి ఒక్కరు నా దగ్గర ఈ రోజు మనం చేసిన ప్రార్థన దేవుని దగ్గర పోవా ఈరోజు మనం ప్రార్థనలు మన మొరలో దేవుడు వినాడా తప్పకుండా వింటాడు అదే మనం నేర్చుకోవడం వచ్చినాం ఇస్రా ఇస్రాయల్లో కోసం దేవుడు కాదండి అందరికీ దేవుడైనా ఈరోజు నా మొర వినాడా మీ మొర వినాడా ప్రతి ఒక్కరికి మొర వింటాడు కానీ మనం చేసే విధానంలో కొంచెం మార్పు ఏ విధంగా దేవుడిని మనం ప్రార్థన చేయాలా ఇందులో ఇంకొక మాట రాయి ఉన్నది మోసే దేవుని కర్ర తన చేత పట్టుకుని పోయేను నాలుగో అధ్యాయము ఇరవై వచ్చినము మోసే దేవుని కర్ర తన చేత పట్టుకుని పోయేను ఆయన దేవునిగా కర్ర చేతిలో పట్టుకుని పోయినటువంటి మోసెకు జయం కలిగి ఉంచున్నది ఆ కర్రలో ఏముందండి ఒక బిషప్ వచ్చాను మా చర్చ్ వచ్చి ఏమన్నానంటే ఈ కర్ర విషయం చెప్పాలంటే నాలుగు గంటలు అవుతాయన్నాడు ఆ కర్ర నాలుగు నిమిషాలు కూడా చెప్పలేదు ఆయన ఒక విషయ వచ్చేవనంటే ఈ కర్ర నా చేత మీకు తెలుసా అని అన్నాడు ఆ కర్ర తెలో చేట్లో తీసుకో ముందు కూడా నాకు తెలుసు తర్వాత కర్ర పట్టుకోండి ఈ కర్ర విషయం తెలుసా ఈ కర్ర విషయం చెప్పాలంటే నాలుగు గంటలు అన్నాడు నేను అనుకున్న మనకి ఏం తెలియదు అనుకో ఆ కర్ర విషయం కుజ్బినే మాలు ఆత్మీకనే మాలు పర్సనల్ సస్పెండ్ బాగున్నాయి కుజ్బినే మాలం వస్తుంది కాకర మానూ రైతు అవుతా తా ఉన్నాయి ఇప్పుడున్న ఖాళీ బోలికే ఉచిక నేత పోయి పోయి సార్ దేవుని యొక్క కర్ర మోసే చేతులు ఉండడం వల్ల మోస జయం కలిగి ఉన్నది ఈ రోజు మన యొక్క చేతిలో పరుషుత గ్రంథం ఉన్నది హాలెలు హాలెలు మోసే కర్ర ఉన్నది మన చేతులో పరుషుత గ్రంథం ఇది గ్రంథము ఆయన కర్ర ఉంది కానీ మన చేతిలో గ్రంథం ఉన్నది గ్రంథం అంటే మన ప్రబలం ఏసుకున్న చేతిలో ఉన్నారు మనకు ఎప్పుడు కూడా జయం ఉండదు మనకు అపజయం అనేటువంటిది లేనే లేదు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా నేను మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి కాబట్టి ఐగుదు చేతిలో నుండి విడిపించకును ఆ నువ్వు విశాలమైన మంచి దేశం నాకు అనగా కాహనీయులకు హితీలకు అమౌర్యలకు పెరిశీలకు ఇవీలకు ఎబిసీలకు నిమాథలమైన పాలు తేనే ప్రవహించే దేశం నాకు వారికి నడిపించింది నాకు ఉన్నాను వద్దలో ఏం జరిగిందండి దిగి ఉన్నాను దేవుడు దిగి వచ్చి ఉంటున్నాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు మన అనేక సార్లు మనం విని ఉంటున్నాము దేవుని యొక్క రాజ్యము ప్రత్యక్షంగా మన కళ్ళకు కనపడదనే రాజ్యం మన మధ్యలే ఉన్నది అని మనం విని ఉన్నాం దేవుని యొక్క రాజ్యం మన మధ్యలో ఉన్నది అనేక మనం వేస్తున్నటువంటి మాటలు దేవుడు దిగి వచ్చాడు పాత నిబంధంగా ఆగిపోలేదు నేటికి ఆయన వాక్యము మతేసా తిరుగు నాలుగు అధ్యాయము గ్లుకోస పదిహేడు ఇరవై వచ్చిన మనం చూస్తూ ఉంటాం ఆయన రాజ్యము మన మధ్యానే ఉన్నది పాలు తేనె ప్రవాహించు దేశము అంటే మనం వెంటనేమనుకుంటాం అంటే ఇజ్రాయల్ దేశంలో పాలు తేనె దుష్కాలంగా పార్తా అనుకుంటాం కదా నేను ఆ మరణం చెప్తా పాలు ఏది తేనె ఏంది తర్వాత వచ్చే వచ్చే వారం దేవు చిత్తం ఉంటే ఆడికి వెళ్ళి మనం అలా ముందుకు పోతాం మనం నేను అక్కడికెళ్ళి ముందుకు తీసుకుపోతాను ఆ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే ఇస్రాయేల్ ఉన్నటువంటి దేశం ఐబూ దేశం ఇక్కడ చాలా శశిశామలమైన దేశం అక్కడ నైల్ నది ఉన్నది అక్కడ చాలా గొప్ప నది ఉన్నది అక్కడ పెద్ద ప్రపంచంలో చాలా పెద్ద నది ఉంది ఇటు పదిహేను కిలోమీటర్లు అటు పదిహేను కిలోమీటర్లు నది పడుతూ ఉంటుంది నీళ్ళ కుదవలేదు చాలా అక్కడ విస్తారమైన పంటలు పంటతా ఉంటాయి కానీ ఇస్రాయల్ దేశంలో ఆ పరిస్థితి లేదు అక్కడ మనలాగానే మనం తెలంగాణ ద్వారానే వర్షాలు పడితే పడతాయి లేకపోతే ఏం లేదు కానీ దేవుడే మాట్లాడుతున్నాడు నేను తీసుకుపోయే దేశం అటువంటిది కాదు కాయితే పాలు తేనె ప్రవహించేశం తీసుకుపోతా అంటున్నారు పాడి పరిశ్రమలు అతి ఎక్కువగా అక్కడ ఉన్నది పాలు తేనె తేనె ఏంటంటే విస్తారమైన పువ్వులు అక్కడ విస్తారమైన గార్డనే అక్కడ ఉన్నది ఎక్కడైతే పువ్వులు పనులు అక్కడ ఉంటాయో ఎక్కువ ఈ తేనె తిట్టాలు ఉంటాయి అక్కడ దాని ద్వారా తేనె వస్తూ ఉంటుంది మీ సమృద్ధిగా తినవచ్చు లేకపోతే పాలు తేనెక నది లేదు అక్కడ నది పరా పారదు దేవుని ఆశీర్వాదం ప్రత్యేకమైన అక్కడ ఆశీర్వాదం ఉన్నాడు చూసి నేను ఇక్కడి నుంచి మళ్ళా మీకు ముందుకు తీసుకుని వెళ్తాను మరి ఈ సమయంలో మరి దైవజన్యంకి ఇస్తాను మరి ఇక్కడి నుంచి దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఏం చెప్పాడంటే నేను నోటికి తోడే నుండి నీవు ఏమి పలుకు పలుకోవాల్సినది నీకు బోధించేదను అని ఆతంతో చెప్పాను దేవుడు మన నోటికి తోడే ఉంటాడు పన్నెండవ వచ్చినం నాలుగో అధ్యాయము దేవుడు మన నోటికి తోడే ఉంటాడు దేవుడు మనకు మాట్లాడుతూ ఉంటాడు మనం మాట్లాడేది కానే కాదండి ఒక నేను నాతో నేను మాట్లాడితే మాత్రము ఆ బోధ కానే కాదు ఆ వాక్యం కానే కాదు ఎప్పుడైతే పరిశుత దేవుని ఆహ్వానించి మనం నిలబడి ఉంటామో పరిశుధ దేవుడు మనకు అందిస్తా ఉంటాడు దాన్ని ఈ వాక్యం ఎక్కడికి స్టార్ట్ చేశాను ఒక మీ హరిద శృతి అగ్ని అని మీరు మాట్లాడితే అగ్ని విద్యుత్ తీసుకొని మనం మాట్లాడుతూ ఉన్నాం దిదివి చేశా కన్నా పదకొండు వచ్చిన అధ్యాయంలో మాట్లాడాలని ఆశపడ్డా కానీ ఆ దేవుడు నేను ఎప్పుడైతే పరుశుర దేవునికి ఆహ్వానించినావో దేవుడు ఈ విషయం మాట్లాడాలని ఆశపడి కాబట్టి మనం ఆ విషయం మాట్లాడి ఉంటున్నాం మరి అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన కాదు